శ్రీ గుహరే విశ్వసి మేధా జగత్మే వందే అవాంతరే వాక్య ్రహ్మాపక్ష్య మహాక్య వాక్యముక్ ఈ యొక్క దృష్టికోణం ఇది ప్రాచీన కాలం నుంచి వస్తోంది దీని అభిప్రాయం ఏమిటంటే మీకు జ్ఞానము మీ లోపల మీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పాలనుకోండి చెప్పే దాని అర్థం ఏంటి బయట ఉన్నటువంటి గురువు ఆ గురువు చెప్పే వాక్యము ఆ వాక్యమును కలిగి ఉన్న గ్రంథము అనగా వేదము లేక ఉపనిషత్తు వీటినన్నిటికీ తక్కువ విలువ తగ్గించినట్లు అయిపోతుంది కదా బుద్ధుడు ఏమన్నాడంటే బుద్ధుడు ఏమని చెప్పాడంటే చూడపా నేను నీకు ఒక సత్యాన్ని చెప్తాను ఆ సత్యాన్ని నేను బుద్ధుడిని కషాయాంబరని చెప్తున్నాను కాబట్టి నువ్వు నమ్మాలి అనుకోవద్దు అలా వద్దు అని అలా చెప్పాడు ఆయన తర్వాత నేను చెప్పిన సత్యాన్ని గొప్ప గొప్ప గ్రంథాల్లో ఇంతకు ముందు మహాత్ములు ఎవరో చెప్పారు కాబట్టి నేను దాన్ని స్వీకరించాలి అని నీవు అనుకోవద్దు నేను చెప్తున్న సత్యము అనేక తరములు పరంపరగా సంప్రదాయంగా వస్తోంది ట్రెడిషన్ ఐ హావ్ టు యాక్సెప్ట్ అని అనుకోవద్దు నేను చెప్పిన సత్యాన్ని నువ్వు పరిశీలించి చూసుకో నీ పరిశీలనకి అది నిలబడితే దానిని నువ్వు స్వీకరించుకో అని చెప్పాడు సత్య ఆయన బుద్ధుడు చెప్పిన మాట నేను మీకు యథాతథంగా నా మాట చెప్పాను ఇలా చెప్పాడు ఇలా చెప్తే గురు పరంపర ఏం చేశాడు ఆయన పక్కన పెట్టాడు తర్వాత తను గురువు కాషాయాబర గాలి అది పక్కన పెట్టాడు తర్వాత అది వేదం నుంచి వచ్చింది అని ఆ వేదానికి ఒక ప్రాముఖ్యం అది పక్కన ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటాయి ఆ ఎక్స్ట్రీమ్ వేదంలో రెప్పబడి ఉన్నది ఆత్మ ఎవరు నువ్వే ఆత్మ అంటే మేనత్వ కొడుకో నువ్వే నీ స్వరూపం నీకేసి చూసుకుంటే తెలుస్తుందా లేదా వేదంలో చెప్తే తెలుస్తుందా కానీ అలా కాదు వేదంలో చెప్తే ఉన్నది ఉపనిషత్రంలో ఆత్మస్వరూపం చెప్పబడి ఉన్నది అది ఎవరు మొదలుపెట్టాను వ్యాసుడు పరాశరుడు శక్తి వీళ్ళందరూ చెప్పారు అలా చెప్తా చెప్తా చెప్తా అది గౌరపాద దగ్గరకు వచ్చింది ఆయన దగ్గర నుంచి గోవింద భగవత్పాద దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి శంకర భగవత్పాదు ఆ శ్లోకాలు ఉన్నాయి వరుసగా అవన్నీ చదువుతారు పాఠానికి ముందు శంకర భవన్ నారాయణం పద్మభూవ వశిష్టం తత్పుత్ర లెక్కించ పరా అని ఆ రకంగా స్వాదర్శ అప్ టూ డౌలపాదూ సుఖ సుఖం ఇంకా పెన్విల శుకుడు దాకా కొడుకుడు కొడుకుడు కొడుకులే ఇంకా శుకుడు బ్రహ్మచారి కనుక శుకుడుకించి శిష్యుడు శిష్యుడు శిష్యుడు విశ్వ గౌరపాలుడు గోవింద గౌరత్పాలు శంకరులు అక్కడి నుంచి తపోవన్ మహారాజు వేసుకోండి శివానంద మహారాజు వేసుకోండి చిన్నానందజీ వేసుకోండి దయానందజీ వేసుకోండి మరి ఇవన్నీ వేసిన తర్వాత నన్ను నా ప్రారంభం నన్ను మాత్రం ఎందుకు కూర్చోబెట్టాలి నన్ను కూడా వేసుకోండి మేమందరం ఇది ఇష్టంతో చెప్పి మేమందరం చెప్పాం కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలి అది పరంపరలో వచ్చింది కాబట్టి స్వీకరించాలి వేదం మీకోసం సత్యాన్ని చెప్తుంది తప్ప మరొకటి చెప్పదు కనుక అది ప్రమాణము దాని మీద స్వీకరించాలి ఇది అదనెక్ స్త్రీ ట్రూత్ ఎక్కడుంటుంది ట్రూత్ ఈ వచ్చి స్త్రీమవ్ ఆ వచ్చి శాస్త్రం చెప్పినటువంటి బోధను ఉపనిషత్తు చెప్పిన బోధను మీరు వినండి దాన్ని పరిశీలించుకోండి శ్రోతవ్యో మంతవ్య మీ అనుభవానికి తెచ్చుకోండి నితిథ్యాసి వ్య ఆ విధంగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి హెబిట్ వే అంటే బుద్ధులు చెప్పినట్టుగా మరి సర్వాన్ని త్రోసుపుచ్చనవద్దు మరి వీళ్ళు చెప్పినట్టుగా అసలు స్వానుభవం అనే మాటనే గరిజాపునికి రాలివ్వకుండా కేవలం ఒక ట్రెడిషన్ ఒక పరంపర అని ఆ పెద్దలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాటికి పూజలు చేసుకుంటూ గురు స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ కాబట్టి చేయడం ఇది ఒక సిస్టమ్ డెవలప్ అయిపోయింది బాగా అలా ఉన్నా కూడా ఉపయోగం ఉన్నాయి రూపీట్లేదు ఎందుకంటే పెద్దలు చెప్పిన ఉపదేశము ఉపనిషత్తుల యొక్క ఉపదేశము దానిని మీరు వినాలి విని దాని మీద ఆలోచించుకోవాలి రిఫ్లెక్ట్ స్టడీ చేసుకోవాలి మీ అనుభవానికి దాన్ని జోడించుకుని సరిచూసుకుని కొత్త ప్రార్థులు కావాలి అదే ఎందుకంటే విద్యారంగస్వామి నేను రెండు ఎక్స్ట్రీం విషయం చెప్పాను కదా బుద్ధుడు చెప్పిన ఎక్స్ట్రీం ఆయన ఎలాగో చెప్పడం ఈయన ఈయన బౌద్ధుడు అయిన కదా సనాతనుడు కదా కాబట్టి వైపు మొగ్గు చూపేసి కానీ మీరు దాని యొక్క ముందు వెనుకలని తెలుసుకుని మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది అతిశ్లోకే మళ్ళీ నమో బ్రహ్మాపక్ష్య మహావాక్య వికీరిత వాద్యమక్ బ్రహ్మాపక్ష్యే నిమతి బ్రహ్మాపరోక్ష్యవాళితం వాక్యవృత్త అత్యే హిమతి బ్రహ్మాపరోక్ష్యం బ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అంటే సాక్షాత్కారము వస్తాం సిద్ధించుట కొరకై మహావాక్యం మహావాక్యము ఉన్నది మహావాక్యం ఎందుకున్నది తత్వమసి అని మహావాక్యం అలాగే అహం బ్రహ్మాస్మి అనేది మహావాక్యం ఈ మహావాక్యం ఎందుకున్నది అంటే మీ స్వరూపము బ్రహ్మ అని మీరు సాక్షాత్కరించుకోవడం కోసమే ఈ మహావాక్యము ఉన్నది అదే మహావాక్యములకు ప్రయోజనము ఇది అని వాద్య వృత్తం వాక్యవృత్తి అనే గ్రంథమునందు దీర్ఘం చెంపబడినది వాద్య వృత్తి అని శంకర భగవత్వాడు ఓ పుస్తకం రాశారు ప్రకరణ గ్రంథం సుమారు యాభై ఎనిమిదో ఏదో శ్లోకాలు ఉన్నాయి ఎంతో ఒకసారి పాఠం చెప్పాలని కూడా నేను అనుకున్నాను శ్రేణోస్పంధలో మంచిది మంచి గ్రంథం దాంట్లో వాక్యము అంటే మహావాక్యమే వృత్తి అంటే చేసే పని వృత్తి మీరు విన్నారు వృత్తి వాడి వృత్తి అంటే వదండి అంటే ఏంటో అర్థం ఏంటి రాతగాడు చేసే పని అలాగే ఇక్కడను వాక్యం ఏం చేస్తుంది అంటే మహావాక్యం ఏం చేస్తుంది ఇప్పుడు దశమోత్వ శ్రీ అని వాక్యం ఉన్నది ఆ వాక్యానికి ముందు వాడు ఏం చేస్తున్నాడు వాడు వాడి సోదరుడు తమ్మండూరు వీళ్ళు పరమానందమైన శిష్యులు పది మంది వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని ఆ కాలం పెట్టిన ఏటి కట్టిన కూర్చొని ఎక్కడో నోడుకుంటుంది భోగు భోగముని ఏడుస్తూ ఉంటాడు ఎందుకు చేస్తున్నామంటే స్టాక్ మార్కెట్ లో ఇది తేడా వచ్చిందని ఒకడు ఏడుస్తూ ఉంటాడు ఇంకొకడేమో నా నా నేను ప్రేమించడం చెప్పి పోయేయడని మనం ఒకరు ఏడుస్తూ ఉంటాం ఏదో ఒకటి హేతువుగా చేసుకుని భోగు భోగములు ఏడుస్తూ ఉండడం ఇది సంసారణ యొక్క అలవాటు సంసారణ ఉండేలాగా ఉంటాయి ఆ దానికి దృష్టాంతం ఉంది ఇది దశవస్త ఈ కథలన్నీ కూడా ఇకే కాలక్షేపం చెప్పిన కథలు కాలక్షేపం ఉండవసారి చెప్పుకునే కథలు కాదు ఇవి ఇవి చక్కగా అర్థం కథలు జీవితానికి అర్థం పడతాయి వాళ్ళు పది మంది కూర్చొని ఏడుస్తున్నారు ఒకడు కాదు ఏదో చేయది మంది సామూహికంగా ఏడు చేస్తూ ఉండడు పొద్దున వాళ్ళలో ఒకటే నచ్చలేని వాడు ఉన్నాడు అయితే అందరూ మనం ఒకడు ఉండలేనివాడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటే ఓ మహాత్ముడు అంటూ వెళుతూ ఉంటాడు మహాత్ముడు అనేవాడు ఎప్పుడు ఉంటాడు వాడు ఒకడు ఉంటాడు అన్ని కాలాల్లోనూ ఉంటాడు వాడు చలికాలంలో ఉండరు అప్పుడు ఉండి వెళ్తూ ఉండరు ఈ మాటలే చలికాలు అసలు ఈ చలికాలం ఇలాంటి మాటలు వేదాంతంలో ఉండవు కాబట్టి కలి కలికాలం వచ్చింది అంటే అర్థం చేయలేదనమాట ఎలా ఉందా మాట బాగుందా వినడానికి బాగుందా అంతా చెదనా అంతా చెదైతే మనం ఇంత జీవితాన్ని ఇంత సరళంగా గడపగడుగుతామా కాబట్టి కలికాలం ఏమీ రాలేదు ఆఫ్ఘనిస్తాన్ లో నేను ఎరగను కానీ ఇక్కడ అయితే మోడీ గారు మొన్న విజయాన్ని కూడా పొంది ఉన్నారు కలికాలం ఏమి ప్రేతాయో అని చెప్పొచ్చా కాబట్టి అలాంటి అనవసరం ఎవడో మహాపురుషుడు అట్టు పాపం ఆయనకి దయ కలిగి వీళ్ళు ఆయన్ని వెళ్ళి అడగలేదు వీళ్ళని చూసి ఆయన పాపం దయ కలిగి అడిగారు ఎందుకు ఏడుస్తున్నారా అని అంటే పదవు వాళ్ళు పోయినాడు అందుకోసం ఏడుస్తున్నాను అని చెప్పాడు అప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేశాడు ఎంతమంది కానీ అంటే మేము పది నది దాటినాము ఒకరు మిస్ చేయ్ టెన్త్ అని వేడకు చెప్పాడు ఒక అలాగానే ఆయన పాపం కౌంటర్ వేసుకున్నాడు పది మంది ఉన్నారు ఆయనకి మొత్తం విషయమంతా అర్థమైపోయింది లేదర్ ని అడిగాడు లేదర్ని లెక్క పెట్టమని అతను అయితే చేసి ఫైనల్ గా లేదర్ తోట ఏమని చెప్పాడంటే ముందు రెండు మాటలు చెప్పాడు దశ మహాతి మాట చెప్పాడు పదభవాలు ఉన్నాడోనో మాట చెప్పాడు అదేపటికి వీరికి నెత్తిమీద పాలు పోసినట్లయింది ఎందుకంటే పోయాడనుకున్న మనిషి బతికే ఉన్నాడు అని చెప్తే మరి సుఖం టైం పడితే పట్టినాయి మొత్తానికి ఉన్నాడు చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు త్వమసి దశమసి త్వమసి అని చెప్పాడు ఆ వాక్యానికి ఎంత బలము కలదు ఆ వాక్యం ఏం చేసింది వారి యొక్క శోకాన్ని పటాభరించడం చేసినది అది గొప్ప వాక్యం అక్కడ ఆ వాక్యము మహావాక్యమును ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ పదమవ తీంచి వీళ్ళందరూ కల్లగిలు అయిపోతూ దుఃఖిస్తూ వెతుకుతూ ఉన్నారు ఆ పదమవాడవు అంటే వేరు కొరకు నీవు వెతుకుతున్నావో అది నీవే అయి ఉన్నావు నీకంటే భిన్నంగా అది అద్వైతం పదమవాడు భిన్నంగా ఉన్నాడని నీవు వెతుకుతున్నాడు భిన్నంగా లేడు తానే అయి ఉన్నాడు అద్వైతం దశమ సమసి అని చెప్పాడు వెంటనే దుఃఖం ఏమైంది పోయింది పటాపు కాబట్టి మహావాక్యములకు అటువంటి సామర్థ్యము ఉన్నది అది ఆ పౌర్వవాణి యొక్క సాక్షాత్కారము కలిగి ఇట్లా చేస్తుంది మహావాక్యం అదేవిధంగా తత్వమసి అని చెప్పాడు అనుకోండి తత్వమసి నువ్వు మీరు రాముడిని పూజిస్తున్నారు అనుకోండి రాముడు ఎందుకు పూజిస్తున్నారు రాముడు దేవుడు కనుక ఎందుకు అయ్యాడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే మాతాపిత్రులను తల్లిదండ్రులను సేవించిన వినక దేవుడైనాడు అప్పుడు మీరు చేయండి మీరు కొంతకాలం తల్లిని తండ్రిని సేవ చేయండి కొంతకాలం చేస్తే ఆ రాముడిలో ఉన్న లక్షణం మీకు అనుభవానికి వచ్చింది కదా ఇప్పుడు రాముడు ఎవడైతే నీరే విధంగా రాముడు నీరే కృష్ణుడులోని పూజిస్తున్నారు ఇది పూజిస్తున్నారు కృష్ణుడిని ఆయన ఆనంద స్వరూపుడు మీరు ఆనందంగా ఉండండి మీరు చరుణంతో ఉండండి కృష్ణుడు అన్ని సందర్భాల్లోనూ చరుణంతో ఊడ కష్టం వచ్చినా చరుణంలే సుఖం వచ్చినా చదునంలే మీరు ఎలా ఉండండి మేము ఎవడైనా కాదన్నాడా మీరు అలా అభ్యాసం చేయండి కొంతకాలానికి ఆ శ్రీకృష్ణుని యొక్క లక్షణం నేను నేను అనుభవానికి వస్తుంది కాబట్టి ఈ మీరు ఒక బిరీ దృష్టి పెట్టుకుని ఆ బిరీష్ మూలంగా నేను వేరు దేవుడు వేరు అని ఒక ఫిక్సేషన్ పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరూ అద్వైతం మీకు బోధించలేదు వీళ్ళు ఒక బిలీ పెట్టుకుంటారు పెట్టుకుని దేవుడు వేరు నేను వేరు ఓకే ఇప్పుడు ఏదో చేస్తానంటావు దేవుడికి కళ్యాణం చేస్తానంటాడు హరి ఒక్క చేస్తాను మరి దేవుడు వేరు నీవు వేరైతే దేవుణ్ణి ఆరాధించు ఏదో ఎలా ఆరాధిస్తా ఉంటే కళ్యాణం చేస్తా కళ్యాణం చెప్పుంటారు ఈ లోకంలో వీళ్ళందరూ కళ్యాణాలు చేసుకుని ఏమో ధరించారు ఇప్పుడు దేవుడి కళ్యాణం ఒకటి తక్కువైంది సో మొత్తాన్ని అలా చేస్తానంట ఆ ఎప్పుడైతే ఒక డివిజన్ క్రియేట్ చేసుకుంటాడో వాడి దగ్గర ఈ మహావాక్యం పనికిరాదు దేవుడి కళ్యాణం అంటే నాకు ఒక్కడే గుర్తు వస్తుంది ఒక పెద్ద వాకింగ్ లో వెళ్ళి అడిగాడు స్వామీజీ నేను ఏమనుకోనంటే అడుగుతా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి దేవుడు చెప్పండి దేవుడికి కళ్యాణం చేస్తున్నారు కదా ఆయన చేస్తున్నారు లేదు మీ సమస్య అయితే అంటే మంగళ సూత్రం ఎవరు కడతారు ఏం చెప్తాను నేను మాత్రం మంచి నాకు ఎక్కువ నేను అన్నాను పొగదండి తులోహితుడు ప్రతినిధిగా తులోహితులు కడతాడు అలా కట్టడం తప్పకంటుంది అలా కట్టకూడదు వాటి ఆన్సర్ వేశాను ఒక ఆన్సర్ చెప్పారు నేను రోహిత్ కడతాడు ఆయన సమస్య నాకు అర్థమయ్యి చెప్పారు నాకు తోచలేదు మాట అతను అడిగే వరకు తోచలేదు పెద్ద ఆయన సో రోహితులు కడతాడు సమస్య నాకు అర్థమైనది పురోహితులు తాను తానుగా కాకుండా సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క ప్రతినిధిగా మంగళసూత్రం కడతాడు అని ఆయన చెప్పేసి చెప్పాడు అంటే స్వామీజీ మీకు నచ్చిందేమో నాకు తెలియదు కానీ నాకైతే నచ్చలేదండి అని చెప్పేసి అన్నాడు మీకు నచ్చితే కానివ్వండి మీరు పెద్దలు నేను వచ్చి మీతో కొట్లాడను నాకైతే నచ్చలేదు నాకు ఎవరిపించిందో తెలిసినా ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది ముందు కాబట్టి ఆ విధంగా ద్వైతంలో ఫిక్స్డ్ అయిపోయిన వాడిని మహావాక్యం ఏమీ చేయలేదు పైగా మహావాక్యము వాళ్ళకి చాలా కష్టాన్ని కనిపిస్తుంది అలా మీరు ఓపెన్ మైండ్తో పోయినట్లయితే చక్కటి సంస్కారాన్ని మీరు అద్వైత సంస్కారాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే అది కూడా అంత తేలిక కాదు ఈశ్వరానుగ్రహాదేవ హుంసాం అద్వైత వాసన దానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి ఏదో మహాపుణ్యం చేస్తూ ఉండాలి మీరు అప్పుడే అద్వైత వాసన కలుగు మా చిన్నప్పుడు మమ్మల్ని ఏదైనా సరిగ్గా పనిచేయకపోతే కలకిందులుగా చేసేవనే సెన్స్ లో అంతా అద్వైతంగా నువ్వు అని తెచ్చేవాడు మా పెద్దమ్మగారు వాళ్ళు మా అమ్మగారు పాపం ఎప్పుడు అలా ఉన్నారు ఎవరు పెద్దమ్మగారు వాళ్ళు కదా నువ్వు నువ్వు ఏది చదువుతున్నావు కదా నీకంతా అద్వైతంగా నీ వ్యవహారం అని నేను ఒకసారి అలాగే నేను ఈ పదప్రయోగం వాళ్ళ దగ్గర నేర్చుకుని నేను ఇంకొకటి మీద ప్రయోగించానండి గారు విన్నారు నిన్న నన్ను దగ్గరికి నువ్వు ఈ మాట ఇప్పుడు అంటే చాలా తప్పదు అద్వైతం ఒక సత్యం అదే తల్లకిందులుగా ఉన్నది అసందర్భంగా అసంబద్ధముగా ఉన్నది అనే సంస్థలో అద్వైతముగా అద్వైతము అనే పదాన్ని ప్రయోగించడం చాలా తప్పది ఈ పొరపాటం ఎప్పుడు చేయకు అని చెప్పారు చాలా సార్ మళ్ళీ అప్పటి నుంచి పొడిగా మళ్ళీ నేను ఎప్పుడో అసలు నాకు ఆలోచన కూడా రాలేదు నా నోటం నేను ఎప్పుడూ అలా అనలేదు తప్పు చేస్తున్నాడు అన్నాను మీరు చేసింది సరిగ్గా మీరు చాలా తప్పుగా తల్లకెందులుగా అన్నానే తప్ప అవున ఎందుకండి అది ఒక అనుగ్రహం అంటే లేదా ఈశ్వరానుగ్రహం కాబట్టి అద్వైత వాసన అద్వైత సంస్కారం కలగాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి ఆ అద్వైత సంస్కారం ఉన్న వాడి దగ్గర వాడి వాడికి శృతి తత్మనసేవి చెప్పిందనుకోండి చెప్తే వారికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది బ్రహ్మ సాక్షాత్కారం అవ్వాలంటే మన వాళ్ళేమనుకుంటారంటే ఈ సినిమాలు విషయానికి వెళ్ళిన బ్రహ్మాండం సినిమాలో ఏమవుతుంది ముందు ఆకాశంలో మేర్పులు వచ్చేస్తాయి తర్వాత పిడుగులు మునుగోడే గురుగులు పడిపోతాయి తర్వాత పెద్ద నదులన్నీ ఇలా బొంగిపోతున్న టైపోతాయి పడ్డ చూలన్నీ మునిగి పడిపోతున్నట్ అయిపోతాయి అప్పుడు ఏదో ఘీమ్ ఘీమ్ పొడుగులు తీసేస్తూ ఉంటాయి అడవుల్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆటాక్ గా బ్రహ్మజీవి కాదు నిలబడత అదే కదా ఇది సినిమా స్క్రిప్ట్ కాదు బ్రహ్మ సాక్షాత్ కాదము అంటే అర్థం ఏంటంటే తన తన దైవత్వము తనకు అనుభవమునకు వచ్చుట దైవము అస్తి ఆత్మరూపముగా ఉన్నది అని అనుభవమునకు వచ్చుట తత్వం ఇప్పుడు వీడు మెట్లెక్కుతున్నాడు ఆ శబరిమల మెట్లెక్కుతున్నాడు పదహారు గంటలు పదిహేడు గంటల జరిగి తత్వవశ కనపడింది ఓ అయ్యప్ప నాలుగు ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు అని వాడికి అర్థమైంది దాన్నే బ్రహ్మ సాక్షాత్కారం అంటే అది దానికి తత్వవశ ఉపయోగపడింది అంటారా లేదంటారు ఉపయోగపడింది ఈ విషయాన్ని వాక్యవృత్తిలో శంకర భగవత్పాదులు చక్కగా ప్రతిపాదించినారు ఓకే అత ఇందువలన బ్రహ్మాపరోక్ష్యే బ్రహ్మ సాక్షాత్కారము విషయమై ఏమతి విరోధము నయీ లేదు సో బ్రహ్మ ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తుందా సాక్షాత్కరించదా వాక్యం వల్ల వీరికి తత్వం తెలుస్తుందా తెలియదా అనేటువంటి శంకలకు పావులేదు బ్రహ్మ సాక్షాత్కారము కాదు అనేటువంటి అభిప్రాయము తప్పు అలాంటి సందేహమేమీ లేదు మంచిది మళ్ళీ బ్రహ్మా సిద్ధ్యత్వం బ్రహ్మ యొక్క సాక్షాత్కారము ుటొరక మహావాక్యం మహావాక్యము ఉద్దేశించబడినది ఇది అని వాక్యవృత్తం వాక్యవృత్ అనే గ్రంథమునందు శంకర భగవత్పాదులు చే చెప్పబడినది ఆయన చెప్పారు అలాగా కదా ్రహ్మ అపరోక్షే బ్రహ్మ సాక్షాత్కారము విషయమయ్యిమా తీరు ఆలోచన లేనే లేదు చూడండి మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నారు కదా దేవుణ్ణి పూజ చేస్తున్న దేవుడు అంటే పూజ చేస్తున్నారు మేడం ఏమిటనుకుని పూజ చేస్తున్నారు సో అంటే గొప్ప అనుకుని పూర్తిస్తున్నారు ఆ గొప్ప ఫోటోలో ఉందా మీలో ఉందా తెలుసుకోవాలి ఫోటోలో ఉంటుందండి గొప్ప మీలో ఉంటుంది ఇప్పుడు వివరాలు పాస్పోర్ట్ ఫోటోలో ఉంటుందా లేకపోతే ఎల్లిపోదయంలో ఉంటుంది పాస్పోర్ట్ ఫోటోలో కంటే ముఖ్యంగా మీద హృదయంలో ఉంటుంది కదా ఎదురుకుండా నిలబడ్డం కాదు పాస్పోర్ట్ ఫోటోలో ఉంటుందా వాడు హృదయంలో ఉంటుందా వాడు హృదయంలో ఉంటుంది ఈ మాత్రం తెలుసుకోవటానికి పెద్ద తెలుగుచాట్లు అక్కడ అయితే మన వాళ్ళు ఈ మాత్రం కూడా తెలుసుకో పాస్పోర్ట్ ఫోటో దగ్గర ఉన్న జ్ఞానం కూడా పక్కన ఆ బేసిక్ నాలెడ్జ్ అది కూడా పక్కన పెట్టేసి నా నమ్మకం వైపు కాబట్టి ఎదురుకుండా గొడవలో ఎవరు రాముడు గొడవ ఉంది కాపుడు ఫోటో చూసిన వెంటనే మీ మనస్సుకి ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాముడు ఆనంద స్వరూపుడు ఎక్కడ ఉన్నాడు ఫోటోలో ఉన్నాడా నీలో ఉన్నాడా నీలో ఉన్నాడయ్యా ఈ మాత్రం తెలుసుకుంటూ వాడి కష్టం కాకూడదు కానీ అవుతుంది కష్టం అవుతుంది ఎందుకని చిన్నప్పటి నుంచి అలా నూలిపోస్తారు కనుక అలా నూలిపోస్తా చిన్నప్పటి నేను ఒక సినిమా చూశాను మా చిన్నప్పుడు గేశ్వరరావు గారి సినిమా ఆ సినిమాలో ఆయన ఆయనకి మీరేదో మందు పెట్టి ఆయన్ని పిచ్చివాడుగా తయారు చేస్తాడు ఆయనకి భయం వాడు ఎవడో ఉంటాడు వాడు ఒకడు ఉంటాడు వాడు నాగేశ్వరరావు గారి ముందు ఎందుకు పనికిరాడు వాడు దుష్టుడు కానీ వాడంటే ఈయనకి భయం తర్వాత ఆయనకి వాళ్ళందరూ శుభ్రంగా తడుపును భోజనాలు చేసేసి ఆ మిగిలిపోయినది ఒక పొట్లంలో పెట్టి వీడి ముఖాన్ని పారేసి తీరని చెప్పేసి ఇస్తారు అదే అడిగింటూ ఉంటాడు అప్పుడు అడుగుతారు ఎలా అరిచిస్తున్నారా అని అడుగుతారు అడిగితే నా నా పరిస్థితి నాకు అదే లభిస్తుంది అందకంటే నా యొక్క లెరిస్తుండదు అంటారు కాదు వాళ్ళందరూ తప్పు మంచి మంచి భోజనాలు వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళు గొప్ప భోజనాలు చేస్తారు నేను ఎందుకు పనికిరాని అని కదా మరి అని చెప్పి నా ఇదో గొడవ అంది ఇదో ఉంటాడు తర్వాత వాడు బెల్ట్ పెట్టుకుడితే మూల పైపు ఏడు ఏడుస్తాడు ఎలా ఎది దెబ్బలు ఎదుగుతున్నావు అంటే నేను పిచ్చిబడిని అందుకోసం నేను దెబ్బలు తిన్నాను అప్పుడు అమ్మాయి వస్తుంది అమ్మాయి వచ్చి ఎదుగురిగి చెప్తుంది నువ్వు కాదు నువ్వు బుద్ధిలో సినిమా ఆ సినిమా ఈ జీవుడికి చెందిన సినిమా కాదంటారా ఆ తర్వాత వాళ్ళు తింటున్న తిండి వాళ్ళది కాదు వాళ్ళు పెట్టింది నువ్వు తింటున్నావు అని అది కాదు అదంతా నీవే ఈ మొత్తం ఎస్టిమేట్ నువ్వు అడిగింది దీనికి మహారాజు నువ్వే వాళ్ళు నీ తిండి తింటున్నారు వాళ్ళు నీకు వాళ్ళకి పెడుతున్నావు అని అని తెలుసుకుంటాను తర్వాత వాడు బెల్ట్ పెట్టి కొట్టాలని మీరు భయం కదా నువ్వు భయపడుతున్నావు నువ్వు నెక్స్ట్ టైం వాడు బెల్ట్ పెట్టి కొట్టడానికి వచ్చినప్పుడు భయపడకు మరి ఏం చేయగలుగుతావు ఆ బెల్ట్ లాక్కో మరి లాక్కుంటే వాళ్ళు ఎవరైపోతారు ఏమీ అయిపోదు నేను లాక్కో ఇక్కడ లాక్కోయగలవు సరే సరే అప్పుడు లాక్క వాళ్ళని నువ్వు దగ్గరు కొట్టు అని చెప్తున్నామ్మా సరే వాడు వస్తాడు తొంభై రకాలు ఉంటుంది అని వేదిక చూస్తుంది మీరు భయపడతాం భయపడతాం లాక్కో బెల్ట్ కొట్టు కొట్టుకుంటు అని ఎక్కడ ఉన్నా వాడు వస్తాడు వాడు బెల్ట్ లాగుతాడు అంటే వాడు ఎందుకు పదికి రాందు బెల్ట్ మీరు చేతులు వస్తుంది పొందు కొడతాడు కొట్టేవి వాడు ధ్యానంలో పడిపోతాడు కొట్టే మీరు చేతిలో వచ్చేస్తాడు ఇది సినిమా చూసారా మీరు కాబట్టి జీవుడు ఆ విధంగా మీరు కండిషన్ అయిపోయి చిన్నప్పటి నుంచి వాడికి మందు మత్తుమంలో పెట్టారు వాడికి ఒక డ్రగ్ డ్రగ్ పెట్టారు పెట్టి వాటిని తయారు చేశారు ఆ రకంగా ఇది డాక్మాటిక్ డ్యూనలిస్టిక్ రెలిజియన్స్ ఈ జనాన్ని పిచ్చిమేడుగా తయారు చేసి వాళ్ళలో ఉండే దైవత్వం వాళ్ళకి తెలియకుండగా నేర్చి పెట్టారు దైవుడు అక్కడ ఉన్నాడు కొండ మీద ఉన్నాడు లేకపోతే నీటి లోపలు ఉన్నాడు అలాగే మేఘాల్లో ఉన్నాడు నువ్వు పాపి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అయోరుద్ధ్యుడు నేర్చుకు పెట్టారు నేర్పు పెట్టి మీరు కాబట్టి మా చిన్నతనంలో మాకు అలా నేర్పలేదు మా చిన్నతనంలో మాకు ఏమన్నా నేర్చారంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమయ్యం శ్రీ దక్షిణామూర్తయ్యే అని నడిపారు అప్పటికే మా సంస్కృతం శబ్దాలియచ్చు అప్పుడు నేను అడిగాను ఈ తస్మై ఎవరోలో అని అడిగాను ఎవరేమిట్రా పైమూరి చూసుకో పై ముందు చూసుకో జాగ్రత్త నిలుగు ఎవడు నిద్రపోయింది ఎవడు నేను అంటే తస్మ అంటే అదే అర్థం కాబట్టి నేను ఎక్కువగా ఉన్నాను నేను నిద్రపోతున్నాను నేను కలగలుతున్నాను అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడే స్పష్టమై వాడే నా గురువు వాడే గురువు పడే దేవుడు అని చెప్పారు అతి అయితే ఉంటాయి అని అప్పుడు చెట్టు వాడు తయారవుతాడు వీళ్ళు ఏం చెప్పారు డాగ్మాటిక్ జ్యూవలిస్టిక్ రేజియస్టిక్ వీళ్ళు ఏం చెప్పారు నువ్వు పాటివి అయోధ్యుడము అభాగ్యుడము ఎందుకు కొరగాని వాడివి ఏడు అక్కడ ఉన్నాడు ఏమిది నీకు మధ్యలో నేనున్నాను అని చెప్పారా లేదా వీడు కాబట్టి మహావాక్యము తత్వమశీలు చెప్తుంది అది వీరి వీరికి మధ్యకు ఉండాలి కానీ నీకు తెలుసుకోగలిగితే వాటి స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు దీంతో విరోధం అయితే మాట ఏమి బ్రహ్మాపరోక్ష్యర్థం మహావాక్యమిత వాక్యమస్ బ్రహ్మాపరోక్షే హిమీ తమది వాక్యూ పదయో నివాద మంచి విచారం ఇప్పుడు తత్వవశ ఉండే తత్వవశ అంటే సత్ అంటే అది మొమ్మంటే నువ్వు కానీ మనకి చిన్నప్పుడు చెప్పారు తాను ఉత్తమా ఎదురు మధ్యమా ఎక్కడో ప్రథమ తత్వం ఏమిటంది ప్రథమైంది ఏమండి త్వం మధ్యమైంది ఇప్పుడు మీకు తెలుగులో వాడు ఇక్కడ ఉన్నావు అన్నారు అనుకోండి అది బాగుంటుంది అది బాగులేదు వాడు అక్కడ ఉన్నావు అన్నారు తప్ప వాడు అక్కడ ఉన్నావు అంటే ఈ శబంలోకి ఇంకా భాష పరిపాలన పిల్లలకి తాత నువ్వు నువ్వు అక్కడ ఉన్నావు అంటాడు ఆ పిల్లడు అప్పుడు తాత ఏమని చెప్తాడు అలాగ తాత నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు రా అని చెప్పి చెప్తాడు ఇక అదే తద్దంటే ఎక్కడో త్వమ్మంటే నువ్వు రెండు కలగబడి విశ్వేచ్ఛ రెండింటికి తేడా అర్చపెట్టద్దు శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నాడు అంటే ఎలా ఉంది బాగుండదు కదా కాబట్టి ప్రథమ పురుష దూరంగా ఉన్నది పురుష కానీ పరోక్షము అని అంటారు ఉన్నది మధ్యమ పురుష ఓకే తాను ఉత్తమ పురుష ఈ తాను పక్కన పెట్టండి ఇప్పుడు మధ్యమ పురుష ప్రథమ పురుష చూడండి ఎందుకంటే తత్వ వశే కదా తత్ అది అది అంటే అది మధ్యమ పురుష ఉత్త అది ప్రథమ పురుష తత్వంటే మధ్యమ పురుష కాబట్టి ప్రథమ పురుషని మధ్యమ పురుషని కలిపేచ్చా కలిపేయకూడదు కలిపేస్తే వాక్యం తేడా అది సమస్య తత్వ వశీలో ఉన్న మరి సమస్య వచ్చింది కదా దాన్ని ఎలా మీరు పరిష్కరిస్తారు అని వాక్యానికి ముఖ్యార్థము రక్షణార్థము అని రెండు అర్థాలు ఉంటాయి ఓకే ఇప్పుడు అయ్యా రెండు కుర్చీలో కూర్చోండి అన్నాడనుకోండి అది ముఖ్యార్థం అది ముఖ్యార్థం అదే నువ్వే మంచిగా వచ్చి నా మెట్టు ఇది ముఖ్యార్థం అది ముఖ్యార్థం కాదు అది ఏమిటది నువ్వు నువ్వు అలది చేస్తున్నావు ఇబ్బంది పెడుతున్నావు నన్ను చాలా కష్టపడుతున్నావు అవతలకి పోని అర్థం దానికి అంటే దాన్ని గుడి వెంటనే ఒక పల్లెవరత్తి పెట్టి దాని మీద కూర్చోకపో దాన్ని లక్షణార్థము ముఖ్యార్థం కొన్ని చోట్ల తీసుకోవాలి ముఖ్యార్థం పనికిరాని చోట లక్షణార్థం తీసుకోవాలి అంతే తప్ప నా నెత్తి మీద కూర్చో అనగానే వెళ్ళి నెక్కి మీద కూర్చోబో అలా చేయకోడు తండ్రిని వీళ్ళు డబ్బులు అడిగాడు నేను అన్న నీకు ఇచ్చేది ఇచ్చేసాను ఇంక అక్కడి మీద దాంతో నువ్వు కాలక్షేపం చేసుకో అని చెప్పాడు తండ్రి కాదు నాకు ఇంకా సరే ఇంకా బతుకుపోడా ఉన్నదా బతుకుపోవు నా దగ్గర ఉన్నంత నా జేవులో ఉన్నది లాగుజేవులో తొక్కాజులో ఉన్నదంతా యూజ్ చేసి పట్టుకుపో అంటే సరే నాన్నగారి మొత్తం లాగేసింది మొదటిపోతే అది అక్కడ ముఖ్యార్థం కాదు అక్కడ రక్షణార్థం స్వీకరించాలి కాబట్టి మీరు చేరా తెలిసింది కదా వాక్యానికి కొన్ని చోట్ల ముఖ్యార్థం పెట్టుకోవాలి ఆ సందర్భంలో ఫిట్ అయ్యే చోట ఫిట్ కాని చోట రక్షణార్థం పెట్టుకోవాలి ఇప్పుడు తద్వన్నది ఫిట్ అవ్వదు ముఖ్యార్థం ఫిట్ అక్కడ రక్షణార్థాన్ని మీరు పట్టుకురావాలి దీనికి ఒక దృష్టాంతం చెప్పారు అది ఎవరంటే సోళం దేవదత్త అని వాక్యం ఆయన అంటున్నాడుగా మాట సోళరీత్యా నేను అన్నాడా అదే సోళరీత్యాది వాక్యస్థ అదే సోళం దేవదత్త దేవదత్త అన్నది ఉంటే మేము యాడ్ చేశాం వారు సహ అయం సహా అంటే వాడు అయం వీగే వాడు వీగే కాబట్టి వాడు అంటే అర్థమంటే తెలుసిన అప్పుడు అక్కడ ఉన్నవాడు వీజంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు అప్పుడు ఇప్పుడు ఒకటవుతుందా అవదు అక్కడ ఇక్కడ ఒకటవుతుందా అవదు మరి అటువంటిప్పుడు అప్పుడు అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు అవుతాడా అవదు అవకండి అలా ఎలా ఉండదు అవుతాడు అనకండి అవ అప్పుడు అక్కడ ఉన్నవాడు అప్పుడు అక్కడ ఉన్నవాడే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడే అప్పుడు అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడే అన్నాను కుదంట అది అంగీకారం కాదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు కాదు అక్కడ ఇక్కడ కాదు అని మీరు మడక పెట్టి పెట్టాడు పెడితే ఈయన నడు నువ్వు ముఖ్యార్థం తీసుకోకు రక్షణార్థం తీసుకో అని చెప్పాడు ఓకే అయితే లక్షణార్థం తీసుకునేప్పుడు మొత్తం అంతా తీ హోదన పాలేసి కొత్త అర్థాన్ని కొంత తీసేసి కొంత అచ్చపెట్టుకోవాలి ఓకే అప్పుడు ఇప్పుడు తీసేయండి అక్కడ ఇక్కడ తీసేయండి వాడు మీడియా చెబుట్టుకోండి వాడు మీరు కూడా తీసేస్తే ఇంకేమి వాడు మీరు కూడా తీసేస్తే ఇంకేం లేదు చూడరు దేవదత్త వాడి అప్పుడు అక్కడ వాడే దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ వాడేవాడు దేవదత్తుడే నువ్వు అప్పుడు ఇప్పుడు తీసేవి ఒప్పుకున్నావు అక్కడ ఇక్కడ తీసేవి ఒప్పుకుంటున్నాం దేవదత్తున్న కూడా తీసేస్తే ఇంక సూన్యం మిగిలింది అలా చేయకూడదు దేవదత్తుడిని అడ్డు పెట్టుకోవాలి ఇంగ్లీష్లో సాన్నత ఉంది పిల్లవాడికి స్నానం చేయించాక తొత్తులో కూర్చోబెట్టి అమెరికాలో అలా జీవిస్తారు ఇక్కడ వాళ్ళు తొత్తులో కూర్చోబెట్టి జీవిస్తారు కాబట్టి ఇక్కడ అది వర్తించదు మనం అనువయించుకోవాలి ఇక్కడ కాళ్ళను చాపి ఆ కాళ్ళ మీద పడుకో పెట్టుకుని స్నానం చేయిస్తారు కాబట్టి వాడు చెప్పిన శాంతి ఇక్కడ వచ్చింది అక్కడ ఏం చేస్తారంటే ఓ తొట్టి తీసుకుంటారు ఆ తొట్టిలో కూడని కూర్చోబెడతారు తొట్టిలో నీళ్లు పోస్తారు వెచ్చ వెచ్చగా చలి లేకుండా ఉండి నీళ్లు తొట్టిలో పోసి ఆ తొత్తిలో కూర్చోబెడతారు సబ్బులు విద్దుతారు ఆ పిల్ల మంచి మీద ఆ నీళ్లు పోస్తారు కొత్త నీళ్లు పోస్తారు తర్వాత ఏం చేస్తారు పిల్లవాడిని తెచ్చుకుని తీసుకుని తొట్టిలో నీళ్ళని వాళ్ళు పోస్తారు అవతలు బాధేస్తారు మీరేమో పిల్లల్ని చొట్టులో నీళ్ళని తొట్టి కూడా అన్నీ మానేకూడదు ఇంగ్లీష్ లో రోజు బాక్ వాతారు అని కీర్తి చెయ్యండి వాత్వాతను అవతర పారేసి పిల్లడిని అట్టి పెట్టుకో అలాగే దేవ అప్పుడు అక్కడ దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ దేవదత్తుడు దీంట్లో అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ అవతల పారవేసి దేవదత్తుడిని అట్టపెట్టుకో అట్టపెట్టుకుంటే ఇప్పుడు దేవదత్తుడు ఒకడవుతారా ఇక్కడ అవుతారా ఒక్కడేతా కాదండి అప్పుడు వేరు ఇప్పుడు వేరు అక్కడ వేరు ఇక్కడ వేరు కాబట్టి అప్పుడు అక్కడ నేపథత్తుడు నెంబర్ వన్ ఇప్పుడు ఇక్కడ నేవదత్తుడు నెంబర్ టూ ఇద్దరు అంటే వాళ్ళని బైటీ అంటారు